మహాగనుడ సర్వశక్తి మంతుడా సర్వోన్నతుడ అద్వితీయుడవైన ఏసయ్య అగ్ని స్వరూపుడమైన తండ్రి మహిమలో నివసించు నా ప్రభ నా తండ్రి సమీపించడానికి తేజస్సులో నివసించి స్థుతుల పైన ఆసీనుడు అయినటువంటి తండ్రి కేరూబుల స్థుతి మధ్య నివాసం ఉంటూ ప్రభా లోకమంతటినీ నీకు కనుదృష్టి చేత చూస్తున్న ప్రతి హృదయాన్ని పరిశోధించే దేవుడవు నీకు వందనాలు సకల ఆశీర్వాదములకు కారణభూతుడు ప్రభా నా తండ్రి నిత్యము నిన్ను కోల్చి నేను స్తుంచి భాగ్యంని ప్రభాన్ని బిడ్లకు దయచేస్తున్న దేవుడవు నీకు వందనాలయ్యా ఇలాంటి అవకాశం ఎంతో మందికి లేదు నాయన ప్రభా నీక సన్నిధిలో ఓజాడి నీకు సన్నిధిలో నీ యొక్క వాక్యంని విని ప్రభ మరేలాగా ప్రభ సమర్పణతున్న తండ్రి నీ మాటలను ధ్యానించి అవి మా హృదయంలో పదిలపరుచుకునే యోగ్యతను మాకు మీకు వందనాలు రానియన బిడ్లందరూ నడిపించండి ఏసి అనేక వాక్యం ద్వారా కట్టి ఫలింప చేయండి ప్రభన తండ్రి వాక్యం లాగా ప్రభమే మారుటకు సహాయం చేయండి ఆత్మశక్తి తోటి ప్రభ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు మాతో మాట్లాడే దేవుడవు ప్రభ మా విన్నపంలోని వినే దేవుడవు ప్రభన తండ్రి మా విజ్ఞాపనలకు ఆలకించే దేవుడవు నీకు వందనాలు ఏది అడిగినా నీ యొక్క పొందదగిన ఏసు నామంను మాకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభన తండ్రి సమకూర్చండి బిడ్డలందరినీ ప్రభా వాక్యం ప్రభా విత్తనై నా తల్లి హృదయాలను తెరవండి మనోనేత్రంలను వెలిగించండి ఇక కృపుల జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి నడిపించమని ప్రతి ఒక్క నిమిషమును నీకు అప్ప చెప్పుకుంటూ ఆది అంతంలో ప్రభా మీరే ఆధ్యాక్షత వహించి ప్రభా నడిపించి మన ఏసయ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నామే మధురం మరువజాలను జుంటతే నిధారల కన్నా ఏ సున్నా మమే మధురం ఏ సన్నిధినే మరువ జాలను జీవిత కాలమంతా ఆనందించేదా ఏ సయ్యనే ఆరాధించేదా జీవిత కాలమంతా ఆనందించేదా ఏ సయ్యనే ఆరాధించేదా జుంట తెత నిర్ధారల కన్నా ఏ సున్నామే మధురం ఏ సయ్య సన్నిధిని మరువ జాలను జుంట తె నిధారల కన్నా ఏసుమే మధురం ఏ సయ్య సన్నిధిని మరువజాలను ఏ సయ్య బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి ఏ బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి గానో దివించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో ఉజ్జీవింపజేసెనే జుంటతె నిధారల కన్నా ఏసునామే మధురం ఏ సయ్య సన్నిధినే మరువ జాలను జుంటతె నిధారల కన్నా ఏసునామే మధురం ఏసయ్య సన్నిధినే మరువ జాలను ఏసయ్య నామే బలమైన దుర్గము నాతోడై నిలిచి క్షేమముగా నను దాచి ఏసయ్య నామమే బలమైన దుర్గము నాతోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉతేజింపజేసేనే నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసేనే జుంటతేనే దారల కన్నా ఏస్తున్నామే మధురం ఏ సైయ్య సన్నిధినే మరువ జాలను దారల కన్నా ఏస్తున్నామే మధురం ఏ సన్నిధినే మరువ జాలను ఏ నామమే నామే పరిమలా తైలము నాలో నివసించి సువాసన గణను మార్చి ఏ నామమే పరిమళా తైలము నాలో నివసించి సువాసన గణను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసి గానో ప్రేమించి విజయోస్తవాలతో ఊరేగింపజేస్తేనే జుంటతని ధరల కన్నా ఏ నామమే మధురం ఏ సయ్య సన్నిధినే మరువ జాలను జుంటతెని కన్నా ఏసునామే మధురం ఏ సయ్య సన్నిధినే మరువజాలను జీవిత కాలమంతా ఆనందించేదా ఏ సయ్యనే ఆరాధించేదా నా జీవిత కాలమంతా ఆనందించేదా ఏ సయ్యనే ఆరాధించేదా జుంటతని ధారల కన్నా ఏ సునామే మధురం ఏ సన్నిధినే మరువ జాలను జుంటతని ధారల కన్నా ఏసునామే మధురం ఏ సన్నిధినే మరువ జాలను సన్నిధినే మరువ జాలను పరశుధర ఒక తండ్రి మీకు వదనాలనైనా మహోన్నతుడు ఒక మా దేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఈ ఉదయం నుంచి ఇంతవరకు మళ్ళీ కాపాడినందుకు మీకు వదనాలనైనా ప్రభాహి సమయంలో మీ సన్నిలో సమయం గడిపే అవకాశం ఇచ్చినందుకు మీకు వదనాలు అనేక పర్యాలు ప్రభ మీరు మాకు అవకాశం ఇస్తున్నందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం సమస్త ఘనత మహిమా ప్రభావాలు మహిమా తేజస్సు మీకే కలుగునగాక హలే థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ ప్రభా ఈ యొక్క దినమంతా ఎంతగానో వేదనతో ఉండే ప్రభావ కానీ ప్రభా సాయంత్రాం కల్లా మీరు సమాధానం గురించి గొప్ప దేవుడు రామచంద్ర విషయంగా మీరు చేసిన కార్యం బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభావ తన చివరిగా తన పాపాల కానీ పాపక్షమ పొంది మీ సన్నిధికి చేరిండి నైనా దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు అర్పించుకుంటున్నాం ప్రభా దహన కార్యంలో సంస్కారంలో తన మీరు సహాయకులు ఉండండి ఎటువంటి కొట్లాటలు లేకుండా ఎటువంటి పోలీస్ ప్రాబ్లమ్స్ లేకుండా మీరు సహాయపడమని ప్రార్థిస్తున్నాం రాజ్యవతి సిస్టర్కి ఆదరణ దేయండి మనోజ్ బ్రదర్ కుటుంబీకులకు ఆదరణ దండి ఆ బిడ్డలకి అందరికీ సమాధానం ఆ కుటుంబం మీ దగ్గనవసరం వెళ్తుంది అయినా మీ యొక్క ఆదరణనుగ్రహించి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ మీ మీ బిడ్డలు ప్రభ మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు కాబట్టి వాళ్ళకి ఓ న్యాయం చేకూర్చమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా సిస్టర్కి న్యాయం చేకూర్చండి సంపూర్ణంగా మీ మీద ఆధారపడి జీవించే బిడ్డగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మాతో మాట్లాడండి బలపరచండి మమ్మల్ని అందరినీ స్థిరపరచండి ప్రభా రేపటి గురించి చింతించకుండా ధైర్యంగా మీ అందరి నిరీక్షణ రాసిన ఈ యొక్క పత్రిక ముఖ్యంగా నాలుగవ ధ్యాయంలో బహు విశేషమైన సత్యాలు మనకి భద్రపరిచిండి పరుశురాత్మ దేవుడు మనకు అనుగ్రహించింది వాటిని ఇంతవరకు కాచి వాటన్నిటిని భద్రపరిచి మన కొరకు అనుగ్రహించింది ఇందులో రక్షింపబడ్డ వారి జీవితం ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ రక్షింపబడ్డ వారు ఏ రీతిగా జీవించాలా అన్న హెచ్చరిక కూడా ఇక్కడ ఉంది కాబట్టి ప్రతిసారి మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రవ్వా నేను పలాని ప్లేస్లో తప్పిపోయినాను పలాని వాక్యంలో తప్పిపోయినాను నన్ను క్షమించిందైనా నా మీద నీ కనికరం చూపించి ప్రవ్వా నీ కనికరం లేకుండా నన్ను కూడా ఉండలేను ప్రవ్వ అవునైనా పరిశుధాత్మని నా నుంచి తీసివేయకు ప్రవ్వ అని దావిది రాజు ప్రార్థించినట్లు మనం ప్రార్థిస్తాం అపవాదికి చోటి అన్న అంశము ఈ యొక్క ఎఫ్ఎస్సీ సంఘానికి హెచ్చరికరాగా చెప్పబడుతుంది మళ్ళీ రక్షింపబడ్డ వారి జీవితం ఎట్లా ఉంటుంది అనేది ఈ యొక్క అధ్యాయం అంతా సూచిస్తుందన్నట్టు ముఖ్యంగా మనం ఎక్కడ చూస్తున్నామంటే ఇరవై వచనం దానికి ముందు కావున మునుపట్టి ప్రవర్తన విషయంలోనైతే అంటే రక్షింపబడక ముందు మునుపట్టి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకొని మీ చిత్త ఎందు నూతన పరచబడిన వారై కాబట్టి ప్రాచీన స్వభావము మునుపటి ప్రవర్తన విషయం ఇవన్నీ మోసంతో కూడినయి దురాశలతో కూడినయి అవి చెడిపోయినాయి అని వాటన్నిటిని వదిలి నూతన పరచబడిన వారై అసలైన పని నూతన నూతనంగా పరచబడిన జీవితాలు దేని నిమిత్తము అనేది ఆ ఇరవై మూడో వర్షం చెప్తుంది ఇంగ్లీష్లు అయితే డిఫరెంట్ గా ఉంది ఇంగ్లీష్లు అయితే మోసపుచ్చు వ్యామోహాలు అని కూడా ఉంది అక్కడ ఇంగ్లీష్కి తెలుగుకి చాలా తేడా ఉంటే ఎప్పుడు గమనిస్తాం మనము మన ఆరాధనలో మనం వాక్యం ధ్యానిస్తే మోసపుచ్చు వ్యామోహాలు అంటే ఈ లోకంలో ఉండే వ్యామోహాలన్నీ మోసపుచ్చడి అని చెప్తుంది వాక్యం ఇరవై రెండో ఉంది ఇక్కడ ఇంగ్లీష్ లో తెలుగులోకి వచ్చేప్పటికీ ఇరవై మూడు అయిపోయింది కాబట్టి ఇరవై మూడవ ఇరవై మూడవ వచనంలో పౌలు ఏ విషయాన్ని జ్ఞాపకం చేస్తుందంటే నూతన పరచబడడం నూతన పరచబడడం రెన్యూడ్ ఇన్ మైండ్ రెన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్ అంటున్నాడు తర్వాత ఇరవై నాలుగవ వచనంకి వచ్చేప్పటికీ నీతియుథార్థమైన భక్తి అంటే రక్షింపబడ్డ వారికి ఈ రెండు ముఖ్యమైన గుణగణాలు ఉంటాయని చెప్తున్నాడు ఎవరికి రక్షింపబడి నూతన స్వభావం ధరించుకున్న వాళ్ళు దేవుని పోలికగా ఉంటారంట వీళ్ళు చూడండి ఇక్కడ ఇరవై నాలుగో విషయంలో నీతియుథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకున్న కాబట్టి దేవుని పోలికగా మనము తయారు కావాలంటే నవీమున స్వభావాన్ని ధరించుకునే వాళ్ళ జీవితాలలో రెండు ముఖ్యమైన కార రెండు ముఖ్యమైన గుణగణాలు కనిపిస్తున్నాయి ఒకటేమో నీతి మరి ఒకటేమో యథార్థత నీతి యథార్థత చాలా ముఖ్యమైనది ఇంగ్లీష్లో ఏముందంటే రైచియస్నెస్ అండ్ ట్రూ హోలీనెస్ అంది చూడండి తెలుగుకి ఇంగ్లీష్కి చాలా తేడా ఉంటుంది ఎప్పుడు అందుకే మనం రెండింటి పోలి చూసుకుంటూ ఉంటాం తెలుగులో ఒక రీతిగా ఉంటే ఇంగ్లీష్లో ఇంకొక రీతిగా ఉంది నీతి అనే పదం ఉంది కానీ యథార్థత అన్న పదము ఇంగ్లీష్లో లేదు కానీ ఇంగ్లీష్లో ఉన్న పదము తెలుగులో లేదు ఇంగ్లీష్లో ఏముందంటే నిజంగా పరిశుద్ధతను ధరించుకోవడం పరిశుద్ధంగా జీవించడం నిజమైన పరిశుద్ధత అంటున్నాడు ఇంగ్లీష్లో నిర్వహణాలుగా వచ్చడంలో అక్కడనేమో యథార్థత అంటుండు ఇక్కడ మటుకు నిజమైన పరిశుద్ధత అంటే పరిశుద్ధత అబద్ధమైంది కూడా ఉంటుందని చెప్తుండే పౌలు అందుకే ఈ రోజులలో మనం మాకు తెలుసు ఈ విషయం పైకి భక్తి దాని శక్తిని ఆశ్రయించని వారు ఉన్నారన్న విషయాన్ని అనేక ప్రాంతాల్లో మనం పోతా ఉంటే సేవా జీవితంలో నేను గమనించిన ఏంటంటే సేవకులు ఏదో ఒక మెకానికల్గా ఏదో ఒక డ్యూటీ లాగా జీవిస్తుంటారు అన్నట్టు చర్చెస్లలో ఏ చర్చిలో కూడా రక్షణ సందేశం లేదు ఈరోజు ఏ చర్చిలో కూడా సువార్తలో ఆ శక్తే కనిపించదు ఆచారబద్ధంగా జీవిస్తూ ఉంటారు తర్వాత పాస్టర్ కంటే గొప్పగా మంచిగా వాకిం చెప్పే వాళ్ళని తురనీకరిస్తూ ఉంటారు వాళ్ళని త్వరగా పంపించేస్తూ ఉంటారు బయటికి ఇవన్నీ మోసపుచ్చు వ్యాయం వ్యామోహాలు అన్నట్టు కాబట్టి నీతి మరియు యథార్థత తెలుగులో చెప్తుంది ఇంగ్లీష్లో మటుకు నిజమైన పరిశుద్ధత ఇది మనకు కనిపించాలి మన జీవితాలలో అయితే ఈ నిజమైన పరిశుద్ధత యథార్థత ఎప్పుడు ఉంటుంది అంటే ఇరవై ఐదవ వచనంలో పౌలు దాన్ని జ్ఞాపకం చేస్తుంది వీటి నుంచి బయటికి రావాలంటే అంటే మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము అంటే ఒకరికొకరం సపోర్ట్ అన్నట్టు సేవ క్లైక్ ఒకరికొకరు మనం సపోర్టర్గా ఉండాలని చెప్తుంది ఈ విషయం ఈరోజు ఉదయము నేనే ఫోన్ చేస్తే సాధనంగా పానిపోతాను ఎందుకంటే ఆమె ఫోన్ చేసే టైంకి నేను క్లాస్లో ఉండొచ్చు లేక ఎక్కడన్నా మీటింగ్స్లల్లో ఉండొచ్చు లేక మోటార్ బైక్ నడిపిస్తుండొచ్చు ఆ టైంలో నేను మాట్లాడానికి సాధారణంగా ఎమర్జెన్సీ ఉంటే పక్కకు పార్క్ చేసుకొని మాట్లాడుతుంటా కానీ ఈరోజు పాపం ఆయన చాలాసార్లు ట్రై చేసి నేను ఎలే సరే నేనే తర్వాత నైన్ థర్టీ నైన్ ట్వంటీ నైన్ టెన్కి ఫోన్ చేసిన ఫోన్ చేసి మాట్లాడినాక ఏమన్నది ఆయనకి ఇంకా ఏం దిగుతలేదు అవన్నీ చెప్తుంది డిస్క్రిప్షన్ పాపమైన బాధ అది బ్రెయిన్కి ఎక్కింది అన్నట్టు స్పిరిట్ అది ఆ డీమన్ అయితే ఆయన చౌకి దగ్గర పెట్టి నేను మాట్లాడుతుంటే రామచంద్ర ప్రసార్ ప్రైజ్ లార్డ్ మై బాత్కర్ రావు చంద్రశేఖర్ ప్రసార్ అంటే అంటా ఉన్నాడు ఆయన నేను చెప్పినట్లు చెప్పు అని హిందీలో చెప్పిన నేను ప్రభు నా పాపములకు క్షమించిన అయినా నా ఆత్మను కాపాడు ప్రభు నీ సన్నిధికి చేర్చుకునైనా అని ప్రార్థన చేపిన నీ మనసులో నువ్వు ప్రార్థన చేసుకుని నీ నోటికి రాకున్నా నీ మనసులు నువ్వు ప్రార్థన చేసుకో అని ప్రార్థించిన ఆమె కూడా ప్రార్థించిన దాని తర్వాత కాలంలో చనిపిండ చనిపోయినాక ఇంకా మార్చరీలో పెట్టిండ్రు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ సిస్టర్ బహు దుఃఖంలో ఉంది తన భర్త అన్నదమ్ములు ఎవరు సపోర్ట్ లేరు ఆమెకి న్యాయంగా చూస్తే అన్నదమ్ములు చేయాలా తన భర్త పిల్లలు లేరు పాప మామకి అన్నదమ్ములే చేయాల సమాధి సమాధి అంటే వాళ్ళు దహనం చేస్తారు అయితే అన్న మా దగ్గరికి తీసుకురావద్దు శవాన్ని అన్నాడు అని వెళ్ళిపోయింది అంటే వీళ్ళు అన్నిలు కదా పాపం మనం వాళ్ళని కూడా తప్పలేక పెట్టద్దు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న వాక్యమే అక్కడ మనం ఒకరికొకరు అవయంలో ఉన్నాం కనుక మీరు అబద్ధం మాటమా అని తన పొను సత్యమే మాట్లాడవాలేను కాబట్టి పాపం ఇప్పుడు ఏమైందంటే ఈ మనోజ్ బ్రదర్ వాళ్ళ అన్నదమ్ములు ఏం చేశారు పోలీస్ కేసు ఇస్తే కానీ సరిగా ఉండదని పోయి పోలీసులకు గెలిపారు ఆయన తను మాట్లాడినా కూడా మాట్లాడలేదు పెద్ద ఆయనతో చనిపోయిన ఆయన అన్నతోనే మాట్లాడలే తమునితో మాట్లాడలే మాట్లాడకుండా పోయి పోలీస్ కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు అది అంత ఆల్రెడీ ఒక దిక్కు చనిపోయే దుఃఖంలో ఉంటే ఇంకొక దిక్కు ఈ పరిస్థితి సో ఆ సిస్టర్ చెప్పిన ఆమె ఏడుస్తుంటే ఫోన్ చేసినానండి ఆమెకి ఫోన్ చేసి సిస్టర్ మీరేం బాధపడకండి ఎవరు చేయకుంటే మేము చేస్తాము ఏబిపిఎం తరఫున మేము చేస్తాం నీకేం అవసరం చెప్పు మళ్ళీ మీరు దహనం చేస్తారా సమాధి చేస్తారా ఏవన్నా కానీ మేము మీకు ఉండి హెల్ప్ చేస్తాం వాళ్ళు చేయరంటే చెప్పు మేము మీతో పాటు ఉండి చేస్తామని ధైర్యపరిచింది సాయంత్రం ఫోన్ చేశామే సరే వాళ్ళ వాళ్ళ భర్త తరపునంత అన్యులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దహనమే చేస్తూ ఉంటారు రక్షింపబడ్డ వారికి దహనం చేస్తారు వాళ్ళు కానీ ఆ సిస్టర్కి ధైర్యం చెప్పాలా మనం మన బాధ్యత అది ఎందుకంటే మన గ్రూప్లోకి వచ్చినప్పుడు మనం బాధ్యత తీసుకోవాలా వాళ్ళ పక్షంగా చెప్పినా ఒకవేళ నువ్వు సమాధి చేయమంటే క్రిస్టియన్ సమాధి చేపిస్తా నేను దగ్గరుండి లేదు ఉదాహరణమే చేసుకుంటాము ఒకవేళ మీ భావ తరపున మనుషులు రాకపోతే మేము మీకు సహాయం చేస్తాం రూపకంగా అయినా కానీ అని ధైర్యపరిస్థితి బాగా పాపం బాగా చాలా ఏడుస్తూ కానీ ఆమెకు ధైర్యపరిచిన ఏంటంటే మనం పొద్దున ప్రార్థన చేసినాం ఆయన పాపలు ఆదివారం కూడా పోయి ప్రార్థన చేసినాం సాయంత్రం నేను దిలీప్ బ్రదర్ సాయంత్రం వర్షం పడుతుంది పోయి అక్కడ దిలీప్ బ్రదర్ నేను ఇద్దరం పోయి తను ఇద్దరం ఒకేసారి తలమించేపెట్టి డీమన్స్ నుంచి ఈతన ఆత్మని రీక్లెయిమ్ చేసుకో ప్రభువ డీమన్స్ని గద్దించినాం ఈతను ఆత్మను ముట్టడానికి వీల్లేదు ఏ సుక్రసాన్ని కాజ్ఞపిస్తున్నా ప్రభావ ఇతను ఆత్మని మీ సరిదికి చేర్చుకోండి తండ్రి అని ప్రార్థించినాం తను సంపూర్ణమైన విడదైచేయి ప్రభావ ఈ రోగం నుంచి రోగం ఓడిపోయింది మరణం ఓడిపోయింది అతని జీవితాల్లో పస్త కన్నీళ్ళు విడుస్తూ పాపం బాగా ఏడ్చింది అంటే పశ్చాత్త పడి బాగా ప్రసాద పడిత నా జీవితాన్ని ప్రభుకి సమర్పించుకుండి చివరికి ఆశ్చర్యం అనిపిస్తాడు కొన్నిసార్లు జీవితాంతము ప్రభుని తురనీకరించి లాస్ట్ మినిట్స్లో ప్రభుని స్వీకరిస్తారు కూడా మీద ఒక దొంగ అట్లనే చేసిండు కదా జీవితాంతం ప్ర తండ్రిని తురనీకరించి జీవితాంతము తిరుగుబాటుతనం జీవించిండు దొంగ వల్ల చివరి క్షణాలలో తన జీవితాన్ని మార్చుకున్నాడు మన సేవా జీవితంలో చాలా మంది చనిపోకముందు వాళ్ళ జీవితాలు సమర్పించుకున్నారు ప్రభుకి అటువంటి సేవా పరిచర్లో ప్రభు మనం మనల్ని పెట్టినందుకు ఆయనకి మనం ఎంతో కృతజ్ఞతమైన ఎందుకంటే ఎటువంటి ఏ ఆత్మను కూడా సైతాను దొంగలించకుండా మనము వాటితో పోరాడుతున్నాం అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాం మన సేవా పరిచర్యలో కాబట్టి ప్రతి వాడును తన పొరుగవానికితో సత్యమే మాట్లాడవాలిను ఇరవై ఆరో వర్షంలో కోపపడు పాపము చేయకుడి సూర్యుడు వరకు మీ కోపము నిలిచిండుకు నిలిచిండకూడదు అదే ఇరవై ఏడవ వర్షం వచ్చినప్పటికీ అపవాదికి చోటి యకుడి మనం ధ్యానించాల్సిన అంశం ఇది అపవాదికి చోటి యకుడి అయితే రక్షింపబడ్డ వారి గురించే మనం మాట్లాడుతున్నాం ఎందుకంటే ఎఫ్ఎస్సీ సంఘానికి రాసింది వాక్యం ఈ పత్రిక ఎఫ్ఎస్సి సంఘంతో మాట్లాడుతుంటూ మీరు అపవాదికి చోటు అని చెప్తున్నారు అంటే వాళ్ళు చోటు ఇచ్చారు అన్నట్టే కదా లేకపోతే ఈ వాక్యం చెప్పనే చెప్పాడు మీరు అపవాదికి చోటి ఎక్కువే అంటు అంటే అక్కడ చాలా మంది కోపిస్టులు ఉన్నారు అని చెప్తున్నాడు తర్వాత చాలా మంది అక్కడ అబద్ధం ఆడే వాళ్ళు ఉన్నారు రక్షింపబడి కూడా చాలా మంది అక్కడ మోసకరమైన దురాసన చేత చెడిపోయిన వాళ్ళు ఉన్నారు చర్చ్ సిస్టంలో చాలా మంది రక్షింపబడి కూడా ప్రాచీన స్వభావాన్ని వదులుకోలేని స్థితిలో ఉన్నారు అపవాదికి చోటు ఎకుడి అని ఎందుకు చెప్తున్నాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాల ఒక్కసారి నువ్వు అపవాదికి చోటిస్తే వాడిని నాశనం చేస్తాడు మనం ఈ విష ఈ సత్యాన్ని గ్రహించేలా మనం ఎందుకు ఇంతగా కొట్లాడుతున్నాము దుష్ట శక్తులతోని చీకటి శక్తులతోని ఎందుకంటే వాడు వాడికి మనం చోటు ఇస్తలేం వాడే మీరెవరు రా నాకు అందరు చోటు మీరేం అటగిస్తున్నారు నన్ను మనం అడగిస్తాం వాడిని దీవరాత్రులు అటగిస్తాం రాత్రులలో కూడా అడ్డగిస్తాం ఉదయం పుట్టు అడ్డగిస్తాం మన పడకల మీద కూడా వాడి రాణియం అటగిస్తాం వాడిని అసలు వాణ్ణి ఎదుర్కొంటాం అసహిస్తాం అపవాదికి చోటిచ్చే వారి జీవితం బహు భయంకరంగా ఉంటుంది ఈ పౌలు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ముఖ్యంగా మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ప్రభుని స్వీకరించిన మనం ఆయన మనకి మనకి రక్షకుడు బోధకుడు ఆదరణ సమస్తమైననే కదా మనకి సమస్తం అనలే ఉన్నాయి మేము ఎక్కడికి పోగలం అంటాడు శిష్యులు అంత ఆయననే ఉంది మనకి ఆదరణ ప్రతిదీ ఆయననే మనకి బోధిస్తున్నాడు కదా ప్రతిదీ ఆయననే చూపిస్తున్నాడు పాత స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోమంటున్నాడు ఇది అనేక పర్యాలు నేను హెచ్చరిస్తా ఉంటాను కొంచెం కేర్ఫుల్ గా మాట్లాడాలి మనము పాత స్వభావం అంటే కేవలము పాపపు జీవితమే కాదు పాపపు జీవితం కాక కానీ అదొకటైతే అదొక పాత జీవితంలో నువ్వు జీవిస్తున్న ఆచారాలు ఆ అలవాట్లు ఆ నియమాలు అవి నిన్ను తిరిగి మళ్ళా లాక్కపోతాయి అన్నట్టు నేను చూస్తూ ఉంటాను ఇది సేవా జీవితంలో అనేక జీవితాలలో ఆ పాత గుణగణాలు తిరిగి వస్తూ ఉంటాయి ఒక్కసారి అది ఎంతో బలంగా వచ్చేస్తుంది ఆత్మ ఎక్కడో దాసుకుని రహస్యంలో మళ్ళా తిరిగి ఒక్కసారి వచ్చేస్తుంది నీ నోటి ద్వారానో నీ తాలంపు ద్వారానో నీ చేతుల ద్వారానో నీ ఏదో ఒక క్రియారూపకంగానో అవి బయటకు వస్తుంటే వాటిని మనము చిత్రవద చేసుకోవాలా ఆచారాలని ఆ పాత నిత్య పాత విధానాలని పాత గుణగణాలని వాటన్నిటినీ క్లీనప్ చేసేసుకోవాలి ఊడ్చి పడేసేయాలా చెత్తని విసిరేసినట్లు ఊడ్చి చెత్తని పడేసి కాల్చేయాల మనం ఆ గుణగణాలని ఆ యొక్క ఆచారబద్ధమైన జీవితాలని ఈరోజు కూడా సేవా జీవితంలో దేవుని బిడ్డలు క్రైస్తవులు మంచి దినాలని చెడు దినాలన్నీ నమ్ముతూ ఉంటారు అవన్నీ పాత స్వభావం వాటిని మనం పెడిసి విసర్జించాలా దిన ఆచరించేద్దని ఎంతగానో చెప్పిన దళితులు రాసిన పత్రికలు ఇవన్నీ ఈ పాతని ఈ పాత ఆచారాలు లేక ప్రాచీన స్వభావము దేవుని యొక్క ఆత్మకి విరుద్ధం కాబట్టి మనము నూతనమైన మనసు కలిగి నూతన స్వభావం ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు కాబట్టి ఇంకా ఏమైనా పులుపు ఇంకా ఏమైనా ప్రాచీన స్వభావం ఉందా దాని నుంచి బయటికి రావడం ప్రయత్నించాలా ప్రభా నాకు చూపినైనా నాలో ఇంకెక్కడన్నా దాచిపెట్టుకున్నా ఆ పులుపు దాన్ని చూపి తండ్రి దాన్ని తీసి నేను ఊడ్చేసేయాలా దాన్ని నా దగ్గరికి వెళ్ళి దూరంగా పడేయాలా ప్రభా ఎక్కడుందో చూపించినైనా ఎందుకంటే పాత ప్రాచీన స్వభావము వదులుకోకపోతే దేవుని దేవుని పోలికగా మనము తయారు చేయబడము సృష్టింపబడము అని చెప్తుంది వాక్యం ను నవీన స్వభావాన్ని ధరించుకుంటేనే కానీ దేవుని పోలికగా జీవించలేవు అందుకే అపాధికి చోటిస్తే ఏం జరుగుతుందన్న విషయాలే ఇరవై ఎనిమిదవ నుంచి పౌలు ఒక విధంగా మనకి చూపిస్తాడు ఎందుకంటే క్రీసిని పోలు నడుచుకున్నాడు ఆయన ఆయన అంటాడు నేను క్రీసిని పోలు నడుచుకున్నట్లు మీరు నన్ను పోలు నడుచుకున్నట్టు అందుకని ఆయన ఈ లోకామైనవి అపవిత్రమైన అన్నిటినీ బహు క ఖండించిండు డైరెక్ట్గా చూపించగలుగుతున్నాడు ఎందుకంటే అవి పనికి రాని నిజమైన ద్రాక్షణ మన ప్రవన్నప్పుడు మన అబద్ధమైన ద్రాక్ష ఉందని తెలుసు మీకు ద్రాక్ష వల్లి అంటే చెట్టు ద్రాక్ష చెట్టు దాంట్లో తీగలం మనం అంటే నిజమైన ద్రాక్ష చెట్టులని తీయగలమా అబద్ధమైన ద్రాక్ష చెట్టులోని తీగలమా రెండు పాజిబుల్స్ రెండు రెండు సాధ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు అందుకని పరిశుధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనము నిజమైన ద్రాక్షలలో ఉన్నట్టే అందుకే మనం ఫలించగలం అన్నట్టు ఫలం మనలో నుంచి వస్తూ అన్నట్టు కాబట్టి ఇది ప్రతిరోజు మనము ప్రతి ఉదయం లేసినప్పుడు మొదలుకొని ఈ వాక్యాన్ని ధ్యానించాలి ఏంటంటే ప్రవ్వ ఈ రోజు నేను అపవాదికి చోటి ఇయ్యకూడదు స్టార్టింగ్ స్టార్టింగే కోపంతో దినం ఉదయం నుంచి లేస్తేనే కోపం కోపం అంతా కోపం కోపం పిల్లల మీద అరవడము భార్య మీద అరవడము భర్త మీద అరవడము పాలోని మీద అరవడము రోడ్ మీద మనం ప్రతి ఒక్కరి మీద అరుస్తూనే ఉంటారు కోపం కోపం కోపం దాని నుంచి బయటికి రావాలి అపవాదికి చోటు ఇయ్యకుండా ఉండాలంటే గుణగణం అది దాని నుంచి బయటికి రావాలి ప్రతి ఒక్కరిని క్షమించే గుణగణము మనం పొందుకోవాలా తర్వాత అపవాదికి చోటు ఇయ్యంటే ఎట్లా ఇయ్యద్దు బ్రదర్ ఇరవై ఎనిమిదో వర్షంలో పౌలు జ్ఞాపించిస్తుండే ఇంతకుముందు దొంగిలించిన వాడు ఇక మీదట దొంగిలించక అక్ర పంచి పెట్టాలంట ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అప్పుడెప్పుడు దొంగతనం చేసినాము ఇప్పుడు మానేసినాము మళ్ళీ దానికి అది నువ్వు ఇవ్వాలా కదా అది క్లీనింగ్ అంటే నవీన స్వభావం అంటే అది కరణం నేను పలాని వ్యక్తిని క్షమించేసిన ఇంకా వాళ్ళతో మాట్లాడాను అంటే అది కరెక్ట్ కాదు క్షమించినాక నువ్వే ఏదో ప్రయత్నాలు చేయాలి మాట్లాడికి నేను చేస్తాను కొంచెం ఎక్కడో అడ్డొస్తూ ఉంటుంది అహము కానీ దాన్ని తొక్కేసుకొని పోయి మాట్లాడుతూ నా గురించి వ్యతిరేకంగా మాట్లాడాలి వాళ్ళతో కూడా నేను పోయి మాట్లాడుతూ నాకు అన్యాయం చేసిన వాళ్ళతో కూడా నేను పోయి మాట్లాడికి ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎక్కడో అడ్డం శరీరం దాన్ని ఛేదించుకొని పోయి అసలు వాడు నాకు ఏ అన్యాయం చేయాలని అంటే నేను మాట్లాడుతుంటాను పైగా వాళ్ళు వాళ్ళకి సహాయం కూడా చేస్తాను ఇవన్నీ ఇవన్నీ వాక్యాలు మనకు తెలిసి బైబిల్లో ఉన్నాయి చేయాలని మనం ఎందుకంటే దీన్ని తెలుస్తుంది నువ్వు దేవుని బిడ్డవని దేవుని కుమరడం అని వీరేం చేయించిన వీరికి తెలియదు తండ్రి వీరిని క్షమించి మనడు ఎందుకన్నాడు ఆ సత్యాన్ని అనుగ్రహించగలిగిండు అన్యులు ఎందుకు అట్లా తృణీకరిస్తారంటే వాళ్ళ దురాత్మ ఉంది కాబట్టి వాడి దురాత్మ యొక్క విత్తనం ఉంది కాబట్టి సైతాను సంతానం అని ఎందుకన్నాడు అంటే సర్ప సంతానము దాని విత్తనం ఉంది కాబట్టి నువ్వు వానికి అవకాశం ఇచ్చినావు కాబట్టి కాబట్టి దొంగతనం చేసేవాడు మీద దొంగతనం చేయకుండా అక్కరగల వానికి పంచి పెట్టాలా ఎట్లా తన చేతులతో మంచి పని చేయిచు కష్టపడవలేను కాబట్టి సుఖానుభవాన్ని ఆశ్రయించేవాడు అపవాదికి చోటిస్తాడు కష్టపడేవాడు అపవాదికి చోటి ఇది మనం నేర్చుకోవాలి మన లైఫ్లో ఎప్పుడు కూడా కష్టపడి తిననే దినం ఎవడన్నా ఫ్రీకి ఇస్తే తినను ఒకవేళ దినాల్సి వాడికి నేను రిటర్న్లు ఏదో ఇచ్చేసి ఏదో చేసేస్తా కనీసం అప్పుడు కాకుండా తర్వాత చేసేస్తా ఎట్టి పరిస్థితులు మనం ఏ రోజు కూడా వానికి చోటి ఫలాని వ్యక్తి ద్వారా నేను లాభం పొందినా అని చెప్పుకోవడానికి వీళ్ళేది నేను కేవలం ప్రభుత్వాలనే లాభం పొందుకున్నా అబ్రాహాం అంటాడు కదా సుధమారాజు వచ్చి ఆ యుద్ధంలో గెలిచిన వస్తువులన్నీ తీసుకొచ్చి నీకు ఇస్తా అంటే నాకు నీ దగ్గరికి వెళ్ళి ఒక పొల్లు కూడా అవసరం లేదు ఒక పోగు కూడా నాకు వద్దు రేపటి నా భవిష్యత్తులో అబ్రాహాంని ధనికునిగా చేసినాడు సుధమ్మరాజ్ అని అట్లా చెప్పుకోవడానికి వీళ్ళదు అబ్రాహాముని కేవలం దేవుడే ధనికునిగా చేసిండు అని చెప్పుకోవాలా అని ధైర్యంగా చెప్తాడు కానీ అటువంటి అబ్రాహం సంతానమైన మనం అటు చెప్పుకోగలమా నేనైతే చివరి వరకు కష్టపడతాను అంటాను ఇంతవరకు ఎవరిని ఆశించలే ఎవరి ముందు చేసి ఆపలే ఇక నేను చేస్తా చేపను పాస్తులు అయినా కానీ చేయిజాపం కానీ ఆయన పాస్తులు ఉండని ఏనన్నాడు బిడ్డలు ఆకలి ఉంటాం చూడలేదు అంటాడు కాబట్టి ఇరవై తొమ్మిదవ అష్టంలో పాయింట్ అపవాదికి చోటు ఇయకుండాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఫస్ట్ ఏం చెప్తుంటే దొంగతనాలు మానేసిన వాడు పంచిపెట్టాలి ఇతరులకు అక్కడ వాళ్ళకి పని చేస్తు మంచి పని చేస్తు కష్టపడాల తర్వాత విను వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకొడి రెండవ పాయింట్ అనుకూలమైన వచనం అంటే ఆశీర్వాద వచనం ప్రభుని ఆశ్రయించనుగాక దేవుడిని కృపా సమృద్ధి క్షేమం కలిగి చేయనుగాక నీ జీవితంలో సమృద్ధిని అనుగ్రహించిన గాక ఎప్పుడైనా కానీ క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనంని పలకాల గాని ప్రతికూలమైన వచనం పలకొద్దని చెప్తుంది ఆ వాక్యం అయితే అపాదికి ఎప్పుడు చోటిస్తారంటే దుర్భాష ఏదైనా మినుట రాణియకుడి రాణిస్తే అపాదికి చోటిస్తాం అంటే ఆయన ఏమంటుండంటే అపవాది నీలోకి రావాలంటే ను ఒక తలుపు తినవాల ఎన్నోన్ని తలుపులని చెప్తుండే ఇక్కడ దొంగతనం అనేది ఒక తలుపు సోమరితనం ఒక తలుపు దాని దుర్భాష అనే ఒక తలుపు ప్రతికూల వచనం ఇదైతే ప్రతిరోజు తెలుస్తాం జోర్స్ అనుకూలమైన వచనం అన్ని పాజిటివ్గా మాట్లాడమంటుండు కానీ నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటాం ప్రతిదీ నెగిటివ్గా వల్ల వాడికి అవకాశం అన్నట్టు నువ్వు ఎంత నెగిటివ్ గా మాట్లాడుతుంటే అన్ని దయాలు పుడతా ఉంటాయి అవన్నీ వచ్చి గృహంలో జమ అవుతూ ఉంటాయి కాబట్టి దుర్భాష చెడ్డ మాటలు మన నోట్ల నుంచి రావద్దు పస్తాత్త పడలకు చెడ్డ మాటలు మాట్లాడింటే ఎవరి మీద నన్ను కోపంతో రగులుకొని చెడ్డ మాటలు తిట్టేస్తే మటుకు నీ నోటికే రానియద్దు నీ నోట్ల నుంచి బయటకు వచ్చేసిన ఈ రీతిగా అపవాదికి చోటిస్తే ఏమవుతుంది అంటే ముప్పై వర్షాలు చెప్తుండే పౌలు దేవుని పరిశుదాత్మను దుఃఖపరిచిన వారైతే అక్కడ ఎన్నో అపవాదికి చోటించిన వాడు దేవుని ఆత్మను దుఃఖపరిచేవాడు అని కూడా చెప్తుంది అట్లా మనము ప్రతిరోజు దేవుని దుఃఖపరుస్తా ఉన్నాం దేవుని బిడ్డడం ఎఫ్ఎస్సి సంఘ అని చెప్తుంది వాక్యం ఇది మొదటి సంఘం కదా ఎఫ్ఎస్సి సంఘం దాని తర్వాత లవదీకే సంఘం ఫస్ట్ సంఘమే అట్లా తయారైతే కే సంఘం మరి చెత్తగా తయారనట్లు మనం చూస్తాం బైబిల్లో పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి ఎందుకు అంటే విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు మంచిదే బ్రదర్ కానీ విమోచన ఎప్పుడు ఏడవ బూర కదా లేదు బ్రదర్ నేను ఫస్ట్ బూరకే మాయమైపోతాయి లోకంలో నుంచి మళ్ళీ విమోచనం వారికి ఎందుకు ముద్రించుకోవాలా అది కడపూర కదా కడబూర అంటే ఏడవ బూర మొదటి కొలత రాష్ట్ర పత్రిక పదిహేను దానికి చూస్తాం రోగినప్పుడు మీరు మార్పు చెందుదురు అన్నాడు ఈ మధ్య నేను ఒక పాస్త చెప్తుంటే నన్ను కడపూరం రోగినప్పుడు మీరు ఎత్తబడతారు అన్నాడు ఈ మధ్య ఎందుకు తప్పుగా చదువుతున్నారు వాక్యము అంత తేటగుంది కదా కడపూరం రోగినప్పుడు మీరు మార్పు అంటే మీ మీ యొక్క ఈ యొక్క ఏమంటాము అపవిత్రమైన ఈ యొక్క శరీరంలో ఈ ఆత్మ పరిశుధపరచబడుతుంది మహిమ శర్రాన్ని పొందుకుంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఆయన వచ్చే టైంకి నీ శరీరంలో మృతం ఉంది అది పోయి జీవం రావాలా సంపూర్ణంగా జీవంని తరించుకొని మహిమ శరీరంగా మారాలా మార్పు చెందే దశ అది సంపూర్ణంగా మార్పు చెందే దశ ప్రాచీన స్వభావం సంపూర్ణంగా పక్కకు పడేసి చెత్తాది కాల్చినట్లు కాల్చేసి నవీన స్వభావంలో సంపూర్ణంగా జీవించడం దేవుని పరశుదాత్మని ఎప్పుడు దుఃఖపరుస్తాం తెలుసా దుఃఖపరిచినప్పుడు పరిశుధాత్ముడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు ఇది నాకు చాలా అనుభవం నేను చెప్తున్నా పరిశుధాత్మ ఏడ్చిండంటే ఆయన ఎంత డెలికేట్ ఎంత సెన్సిటివ్ అని నేను అర్థం చేసుకున్నా భరించలేడు అంటే మన దేవుడు ఎంత శక్తిగల దేవుడైనా ఎంత పవర్ఫుల్ దేవుడైనా కానీ ఆయనలో ఎంత ఆ డెలికేట్ గుణగణం ఉంది అన్న విషయం నేను జ్ఞాపకం చేసుకుంటున్నా ఎంత దుఃఖపడుతున్నాడు ఏడుస్తుండడు అన్న మన పరమ ఏడిచేవాడు కదా ఎలిసం ఆ పరిశుద్ధ చేత ముద్రించబడ్డ వారము ఎట్టి పరిస్థితుల్లో ఆయనని మనము దుఃఖపరచొద్దు అని చెప్తున్నాడు ఎట్లా దుఃఖపరుస్తుంది సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వం ఇవి ఉన్నవాడు దేవుని పరిశుధాత్మలు దుఃఖపరిచేవాడు దాని ద్వారా పరిశుద్ధాత్ముడు నీ నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు అపవాది వస్తాడు వాటిని మనం విసర్జించాల ద్వేషమును కోపమును ఎవరి మీద ద్వేషం పెట్టుకోకండి ఇక మీదట అక్కడ రక్త సంబంధికులే కావచ్చు అత్తమామలే కావచ్చు తల్లిదండ్రులే కావచ్చు బంధుమిత్రులే కావచ్చు అనదములు అక్కజలలే కావచ్చు బావా బామారుదలే కావచ్చు ఎవడన కావచ్చు బయటోడే కావచ్చు ఉద్యోగంలో భాసే కావచ్చు ఎవరి మీద ద్వేషం పెట్టుకోకండి నీకు మోసం చేసిన నీకు అన్యాయం చేసిన మీరు ద్వేషం పెట్టుకోవద్దు అదే దేవుని బిడ్డల గుణగణం ఛాలెంజ్ అది చాలా క్రైస్తవ జీవితమే ఒక ఛాలెంజ్ కదా కాబట్టి ఎవరి మీద ద్వేషం పెట్టుకోకుండా ఎవరి మీద కోపం పెట్టుకోకుండా క్రోధం పెట్టుకోకుండా ఎవరితోని అల్లరి చేయకుండా దూషణ చేయకుండా ఎవరిని కూడా ప్రతి దుష్టత్వం అట్లా ఎన్నున్నాయో మనకు తెలిసి గతంలో మనం గీసిన ఆదివారం కూడా సకలమైన దుష్టత్వం అపవిత్రమైన జీవితం విగ్రహారాధన వ్యభిచారము మూసపు నరహత్యలు ద్వేషము వీటిని విసర్జించాలా విసర్జించకపోతే నవీన స్వభావం మనకి కలగదు అన్న విషయాన్ని ఆత్మందిస్తున్నాడు చివరిగా ఒకరినొకరు దయా కలిగి కరుణ హృదయలై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి ఇది బహు ప్రాముఖ్యమైంది మనకి మనం క్షమించకపోతే మటుకు ఆ రోజు చాలా డిస్టర్బ్ అవుతాం మనం ఆయన శరీరాల్లో ప్రతి ఒక్కరిని క్షమించాల పోయి అవకా అవకాశం తినప్పుడల్లా బిక్షమించాలా తర్వాత ఒకరినెల ఒకరికి దయ కలిగి ఉండాల మనం దయగలిగిన హృదయం మనకు అవసరం కరుణ హృదయం మనకు అది లేకపోతే మటుకు బహు కష్టం విషయాన్ని పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకని ఒకసారి చూడండి అపోస్ల కార్యంలో పరిశుధాత్మని దుఃఖపరచడం విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే అక్కడ పౌలు ఐదవ అధ్యాయం మూడవ విషయంలో పేతురు మాట్లాడుతుండూ ఎవరితోని అననీయత మాకు తెలుసు బారబార్ తలక్ స్టోరీ సైతానికి నువ్వు ఎందుకు చోటు ఇచ్చినావు అంటున్నాడు నీ హృదయంలో సైతానికి నీ హృదయంలో చోటు ఇచ్చి పరిశుద్ధ ఆత్మకి అబద్ధం చెప్పినావు ఇదిగే కొంచెం బాధకరం అనిపిస్తుంది అయితే నేనైతే ఒకరోజు ఎప్పుడో కొన్ని సంవత్సరాల కితాము అధ్యయనించినప్పుడైతే నాకు ఎక్కడ లేని ఏడుకొచ్చింది కళ్ళలకి వెళ్ళట దొరలిపోతావు భార్యభర్తలు సంపూర్ణంగా సమర్పించుకున్నారు సేవకి పరశు ఏసీ కురిసిన బాప్ సం పొందిండ్రు పేదూరు దగ్గర దాని సేవలు తిరిగినరు ఎన్నో విశేషమైన కార్యాలు జరిగినాయి వాళ్ళ సేవలో భార్య భర్తల మధ్యలో వారి సేవల అద్భుతాలు జరిగినాక ఇక మనం ఫుల్ టైం సేవ చేసుకుందామని ఆస్తుల మేషిన్ డబ్బు వచ్చినాక బ్రాహ్మహంలో గ్రహించింది ఏంటంటే మనం అబద్ధం చెప్తే పరశుదాత్మకు తెలుస్తుంది అన్న విషయాన్ని అక్కడ చూపిస్తున్నాడు ప్రభు మనకి సైతానికి నువ్వు ఎప్పుడు అవకాశం ఇస్తావు తెలుసా ఇందాక మనం చూసినట్లు నువ్వు క్షమించకపోతే వానికి అవకాశం ఇచ్చినట్లు వాడు కావాలని ఆ క్షమాపణ పొందనీయకుండా నీ హృదయంలో గట్టిగా కూర్చొని ఉంటాడు ఎందుకు నువ్వు అడగాల పోయి సారీ నువ్వు ఎప్పుడు అడగద్దు సారీ నువ్వేం తప్పు చేయలేదు కదా ఎందుకు అడగాల సారీ సారీ చెప్పొద్దు ఎందుకు చెప్పాలా తప్పు చేయలేదు కదా తప్పు చేసినా చేయకుండా సారి చెప్పాలా ఆ దశలో ఎందుకంటే నీ మీద ద్వేషం ఏర్పడింది కాబట్టి ఇక్కడ వాక్యం అదే రీతి చెప్తుంది ఒకసారి ఎవరన్నా వాక్యం రెండో కొలతలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎన్నో వచనం రెండో కొలతలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పది పదకొండు వచనాలు మీరు దేని గుర్చేనను ఎవరిని క్షమించున్నారు నేను వాని క్షమించుచున్నాను నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము పాయింట్ అది సైతాను తంత్రములు ఎరగని వారం కాము మనల్ని క్షమించకుండా వారి మీద ద్వేషం ఏర్పరచినట్లు వారు అది వాణి గుణగణం తండ్రి గుణగణం కాదు సైతాన్ గుణగణం అది కాబట్టి మనం ఖచ్చితంగా క్షమించాలా ఏసి క్రీస్తు మూలంగా అది జరిగిందంటాడు కాబట్టి వాడు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటాడని చెప్తున్నాడు పదకొండవ వచనంలో సైతాను దాన్ని వాడ ఒక అవకాశం లాగా తీసుకుంటాడంట నువ్వు క్షమించలేదు కాబట్టి నీవు ఒక డోర్ ఓపెన్ చేసి పెట్టినావు నేను అదికే అనేక పర్యాల్ చెప్తా ఉంటాను ప్రతి డోర్లు క్లోజ్ చేసేసేయండి వానికి నీ జీవితంలో ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాడు వాడు మోసము అబద్ధము దగ కుళ్ళు కుట్ర ద్వేషము విమతములు మత కలలు అన్ని రకాల ఆ శరీర కార్యములు స్పష్టం లేంటారు గళిత రచన పత్రికలో అన్ని డోర్స్ ఓపెన్ చేసి పెట్టి కూర్చుంటే వాళ్ళు మంది పది దయలు వచ్చి కూర్చుంటాయి ఒకదానికి ఒకదానికి ఒకదానికి ఒక మన జీవితంలో నేను అది గమనించిన నీ జీవితంలో ఆశీర్వాదాలు రాకపోవడానికి డిలే కావడానికి కారణం ఇదే డోర్స్ ఇంకా ఓపెన్ ఉన్నాయి డోర్స్ ఓపెన్ ఉంటే ఏమవుతాయంటే ఆ దురాత్మచ్చి నీళ్ళ కూర్చడం వలన దేవుని కార్యాలు మనలో జరగవు మనం ఏడుస్తూ ఉంటాము ఎంతో ప్రార్థనలు చేయించుకుంటూ ఉంటాము ఎవరెవరో ప్రార్థన చేస్తుంటారు కానీ ఎట్టి పరిస్థితుల కార్యాలు జరగవు ఎందుకంటే ఇంకా ఓపెన్ అయి ఉన్నాయి వాడు వస్తుండి పోతుండే నీ దగ్గర క్లోజ్ చేయండి వానికి డోర్స్ వాడి అనుచరులకి వాడి దురాత్మలకి అన్ని డోర్స్ క్లోజ్ చేసేయండి అందుకే ప్రతిదినము చస్తున్నాను అంటాడు పౌలు ఐ డై డైలీ అంటాడు ఐ డై డైలీ చాలా కష్టం కదా చెప్పడం ఐడై డైలీ అంటే ఎన్ని విషయాల నువ్వు చావాల్సి వస్తుందో ఊహించుకో ఈరోజు చనిపోయినావు మళ్ళా బ్రతుకుతున్నావు రేపు మళ్ళా పుడుతున్నావు బ్రతుకుతున్నావు చనిపోతున్నావు సాయంత్రం మళ్ళా పొద్దున్నే బ్రతుకుతున్నావు అట్లా ప్రతిరోజు చనిపోతున్నావు ప్రతిరోజు బ్రతుకుతున్నాం అంటున్నాడు లేకపోతే నెక్స్ట్ డే అనేది లేదు నీకు కదా పునరుధనం నువ్వు మరణిస్తున్నావు పునరోధం పొందుతున్నావు మరణిస్తున్నావు పునరోధం పొందుతున్నావు ప్రతిరోజు ప్రతి విషయంలో నువ్వు ఈ క్షమా గుణానికి సంబంధించిన విషయంలో నువ్వు అప్పుడే నువ్వు క్షమాపణ కోరుకోగలవు నువ్వు ఇంకా జీవిస్తున్నావు అంటే క్షమించలేకపోతున్నావు అన్నట్టు ప్రభుల్లో నువ్వు క్షమించాలంటే ఈ లోకం దృష్టి చనిపోయినట్టు ప్రభులు జీవించినట్లు అప్పుడు నువ్వు ఆ క్షమాపణ వల్ల నువ్వు జీవింపబడుతున్నావు అసలు పాయింట్ అది కాబట్టి ఎవరి మీద మనకి ద్వేషాలు ఉండద్దు అవకాశం దొరికిన కొలిగిపోయి క్షమాపణ కోరకాలా వాళ్ళకి సాయం చేయాలా ఉత్తర్ సారీ బాస్ అని చెప్తే సరిపోతుంది ఇంకేదైనా ఇవ్వాలి దానికి సపోర్టివ్గా చాక్లెట్ ఇస్తావో మిఠాయి ఇస్తావో ఏదో ఇస్తావు పూలు పండ్లు తీసుకపోతావో ఏదో చేస్తావు చేయాలా జస్టిఫికేషన్ దానికి అవసరం ఎందుకంటే నువ్వు హర్ట్ చేసిన వాళ్ళని వానికి సైతంగా చోటు కాబట్టి నీ జీవితంలో ఎన్నో మేళ్ళు ఆలస్యం అయిపోయినాయి నా జీవితంలో చాలా ఆలస్యం అయిపోయినాయి నేను చూసిన ఎందుకు ఆలస్యమైనాయో దేవుడు నాకు తర్వాత చూపించినవి ఎందుకంటే దేవుడు చూపించే దేవుడు ఎన్నెన్నో చూపించి నా జీవితంలో అయితే నేను అన్ని డోర్స్ ఒకదాన్ని వెంబడి ఒకదాన్ని వెంబడి ఒకదాని వెంబడి క్లోజ్ చేసుకుంటూ వచ్చాను నేను ఇంకా ఎన్ని డోర్సే ఉన్నాయి ఇంకా కూడా క్లోజ్ చేసుకోవాలని త్వరలో ఇంకెక్కడున్నాయి డోర్స్ వాడు రెచ్చగొడతా ఉంటాడు రెచ్చగొడితే మనము శారీరకంగా తయారవుతాం డోర్స్ ఓపెన్ అయిపోతూ ఉంటాయి క్లోజ్ చేసుకోవాలా అన్ని క్లోజ్ చేసుకోవాలి రోజు నుంచి ప్రతి దశలో క్లోజ్ చేసుకోవాలా చివరిగా ఒక రెండు వాక్యాలు చూపించి నేను ముగిస్తా వానికి చోటి వానికి చోటి వద్దు అనేది పని అయితే యాగో రాశి పత్రికలో నాలుగవ అధ్యాయము ఏడవ శ్నంలో వాడిని తరమాలా అని కూడా చెప్తుంది వాడిని ఎదిరించాలని కూడా చెప్తుంది ఒక దిక్కు ఏమో చోటివద్దు ఇంకొక దిక్కు ఎదిరించాలా ఎందుకు అంటే వాడిని వాడు ఇంకా నీ డోర్స్ నీ వచ్చి తలుపులు కొడతానే ఉంటాడు రెచ్చ కొడతానే ఉంటాడు ఎక్కడో నేను ఏమంటాం దాన్ని కూర్చుతూ ఉంటాడు అన్నట్టు సూది కూర్చుతూ ఉంటాడు వాడి బాధ్యత వాడు వాడు సూచి అట్లా కొడతానే ఉంటాడు అన్నట్టు వాళ్ళు వాళ్ళ పని అది అన్నట్టు ఎట్లా కూర్చిస్తారు ఒకసారి చూడండి ఎవరన్నా ఎఫెస్ రాష్ట్ర పత్రిక ఆరో అధ్యాయం యాకోబు కాదన్నా తర్వాత చూద్దాం అది ఎఫ్ఎస్ రాష్ట్ర ఆరవ అధ్యాయము పదహార వచనం ఇవన్నీ కాక ఇవన్నీ కాక విశ్వాసమను డాలు దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు మనం శక్తి మంతులం కావాలా అధికారం ఉంటే సరిపో నీకు శక్తి కావాలా విశ్వాసం ఉన్నప్పుడు ఏం జరుగుతుందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వాడు సైతాను వేసే అగ్ని బాణంలోని ఆర్పడానికి నీకు శక్తిని ఇస్తానంట దేవుడు వాటిని ఆర్పడానికి అంటే మనం ఆర్పాలా అంటున్నాడు కోపం అనే బాణం ద్వేషం అనే బాణం ఈర్ష్య అనే బాణం అసూ బాణం మోసము దగ కుళ్ళు కుట్ర ఇవన్నీ బాణాలు వాడి వాటన్నిటినీ ఆరుకుంటూ పోవాల మన జీవితంలో తీర్మానించుకోవాల మనం ఎవరైనా కోపంతో మాట్లాడితే నేను తల వంచుకుంటా తప్పు లేకున్నా ఇక వాడు అరుసుకొని అరుసుకొని పిచ్చోడైపోతాడు వాడే ఆ బాణాలన్నీ పడిపోతాయి వేసి కొడతా ఉంటాడు అన్నీ విశ్వాసం ప్రభో వదనాలు నైనా వందనాలు ఈ వాక్యం నెరవేర నా జీవితాన్ని అన్ని బాణాలు పడిపోతూ ఉంటాయి నన్ను ఏం చేయలేవు అవి రోగాలు వస్తాయి అవి నీ శరానికి నీ హృదయానికి వాడి ఉంటాయి ఇంకటి నేను మను చూపించిన మీ ప్రణగ్రంథం నోట్ల నుంచి వచ్చిన జలంలో అన్ని రకాల రోగాలు ఉంటాయి దాంట్లో కొట్టుకొని పోతున్నారు గొప్ప జనం అని చూపించిన వాక్యం భూమి దాన్ని మింగేసిందని చూసిన చూపించిన వాక్యం ఉపమాన రీతిగా భూమి అంటే గొప్ప జనానికి సాదోషం ఈరోజు మతపరమైన కైస్తవ జీవితం అంత పనికిరాని జలం సైతాన జలంతో నింపుకుంది తండ్రి జీవజలాన్ని ఇస్తా అంటే జీవజలాన్ని పక్కకు పెట్టేసి మృత జలాన్ని సైతాన నుంచి వచ్చిన జలాన్ని ఆ ఘట సర్పం నోట్ల నుంచి కక్కిన జలాన్ని తాగుతున్నది ఈరోజు మతపరణ జీవితం కానీ సత్యంని అనుసరించిన దేవుని యొక్క సంఘం లక్ష నలభై వేల మందికి సాదృశ్యం వాళ్ళు వాటిని అసహించుకుంటారు సైతాను శక్తులని అసహించుకుంటారు వాటి మీద తిరగబడతారు నువ్వు గట్టిగా భాషల్లో ప్రార్థన చేస్తే వాడు పరిగెత్తిపోతాడు నీ దగ్గరికి సింహము గర్జించినట్లు కొదమసింహం గర్జించినట్లు నువ్వు గర్జిస్తే దుష్టశక్తులు పారిపోతూనే ఉంటాయి నువ్వు భయపడద్దు గర్జించడం నేర్చుకోవాలా సైతాన్ని మనం గర్దిస్తప్పుడు గట్టిగా అరుస్తాం ఆ భయపడి పరిగెత్తిపోతుంది నీకు అధికారం ఇచ్చిండు శక్తివంతులు ఒకటకు పర్శు అనే డాలు పట్టుకోమన్నాడు నీకు విశ్వాసం ఉంది మళ్ళీ నువ్వు శక్తివంతు విశ్వాసం శక్తి రాదని చెప్తుంది వాక్యం యాక పత్రిక చూడు బ్రదర్ వాడిని ఎట్లా ఎదిరించాలా నాలుగో అధ్యాయం ఏడవ వచనం కాబట్టి దేవునికి లోబడి అది పాయింట్ మొదట దేవునికి లోబడాలా ఆయన అంటే భయం ఉండాలా మనం ఎట్లా ప్రార్థించాలంటే ప్రభా నాకు మీ భయం కలిగే ఆత్మను అనుగురించి ప్రవ్వ నాకు అటువంటి ఆత్మను అనుగురించి ప్రవ్వ అని ప్రార్థించాలా ఏ ప్రభా మీరంటే నాకు భయము భక్తి కలుగులాగున ఆత్మను అనుగ్రహించి అటువంటి ఆత్మను నాకు అనుగ్రహించి ప్రవ్వా తర్వాత రెండవ అది ప్రవ్వా ఎక్కువసేపు నేను ప్రార్థించే ఆత్మను నాకు అనుగ్రహించి ప్రవ్వ అన్ను అడగాల ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్రార్థన ఏముంది నాకు అర్థం కాదు కనీసం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మినిమమ్ అన్నా ఉదయం పూట ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆటోమేటిక్గా దేంటనన్నా గడిచిపోతూ కిచెన్లో గడిచిపోతుంది ఆఫీస్ రూమ్లో గడిచిపోతూ ఉంటుంది బాష్రూమ్లో గడిచిపోతూ ఉంటాయి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇంటి మీదకి ఎక్తే ఫార్టీ ఫైవ్ మినిట్స్ గడిచిపోతూ ఉంటాయి పొరుగు వాళ్ళ జరుపు వస్తుంది ముసలా మనం రెండు గంటలు కూడా అయిపోతాయి ఆయన సహవాసంలో మనం ఎంతగా సమయం గడిపితే అంతగా విశేషమైన శక్తిని మనం పొందుకోగలం మూసేపెట్టి నలభై దిన నివరాత్రంలో శన్ అయిపోర్తం మీద దేవుని సహవాసంలో ఆయన కింది కిందికి వస్తే ఎట్లుండే ఆయన మోహం ఎవరు చూడలేకపోయినారు అంత వెలుగు మయమైంది ఆయన శరీరం అసలు ఆయన ఆయన ఆయన చూడలేకపోతారు కళ్ళు కళ్ళు మూతలు పడ మూసుకున్నారు కళ్ళు అంటే ఆయన దేవుని యొక్క వెలుగుని ధరించుకొని కిందికి వచ్చాడు ఆ సహవాసం అట్లా ఉంటుంది అన్నట్టు ఎవరైనా చెప్పిండ్రా నీతోని కానీ ఎవరితో నా తనని కానీ బ్రదర్ సిస్టర్ మిమ్మల్ని చూస్తే చుట్టూ వెలుగుంది సిస్టర్ ఆయన ఎవరైనా చెప్పిండ్రా మీకు మీ మొహంలో దగ్గ మండుతుంది సిస్టర్ వెలుగుంది బ్రదర్ అనవరని చెప్పిండ్రా సాక్ష్యం ఇచ్చిండ్రా బ్రదర్ మీ చుట్టూ మీ ప్రార్థన చేసి మీ కళ్ళు పోసుకుంటే మీరు వాక్యం చెప్తుంటే మీరు ప్రార్థన చేస్తుంటే మీ వెనకాల ఒక పెద్ద దేవదూత నిలబడట్లే రెక్కలు కప్పుకొని ఉంది బ్రదర్ అనవరని చెప్పిండ్రా మీకు సిస్టర్ మీరు ప్రార్థన చేస్తుంటే మీ వెనకాల ఒక గొప్ప దేవదత్త నిలబడి ఇట్లా రెండు రెక్కల విప్పీట్లను చుట్టూ కప్పుకుంటావు సిస్టర్ మిమ్మల్ని కాపాడుతుంది అనోరని చెప్ప్రా ఆయన సహవాసంలో నువ్వు కనీసం ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు నేను నీకు బయలుపరచుకోవాలా నీకు చూపించుకోవాలా ఆయన దర్శనాన్ని నలభై దివ నలభై దీవరాత్రులు కష్టపడ్డా ఆయన పరిచయం చేసుకోలేదే నా వీపు చూస్తావు నువ్వు భవిష్యత్తు చూడవన్నాడు కదా నా ముఖం చూడవన్నాడు కాబట్టి మనం ఆయనకి సమర్పించుకోవాలా సబ్మిట్ చేసుకోవాలా ఉదయం లేస్తేనే సబ్మిట్ చేసుకోవాలా ఒక ప్లాన్ కూడా చూపిస్తాను మీకు ఎట్లా ప్రార్థన ప్లాన్ చేసుకోవాలని ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఉదయం సిక్స్ ఫైవ్ స్టార్ట్ చేసి కనీసం సిక్స్ వరకు సిక్స్ ఫార్టీ వర్క్ ఫార్టీ వరకు వర్షిప్ చేయండి ఎక్కువసేపు భాషల్లో దేవుణ్ణి ప్రార్థించండి ఎందుకంటే మొదటి కొంత నష్టపత్రికలో మనం చూస్తాం పద్నాలుగవ అధ్యాయంలో భాషలలో ప్రార్థించేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు అనుంది వాక్యం ప్రవ్వా నాకు భాషల వరం అనుగ్రహించినైనా నేను ఇతను మాట్లాడాలని ఆశపడుతున్నాను అంటే ఎందుకు ఇవ్వడు చెప్పండి భాషలున్న వాళ్ళు ఎందుకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రార్థించలేరు విసుగు జనాం అంటారు చేసే ప్రార్థన కూడా చేస్తాం కానీ అక్కడ చెప్తున్నాడు భాషల్లో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు నేను దేవునితో మాట్లాడాలంటే భాషలలో మాట్లాడాలా అన్న సీక్రెట్ అక్కడ ఉంది మళ్ళీ ఉదయం లేసి అందరూ డిస్టర్బ్ అవుతారు నిద్రపోతూ ఉంటారు నువ్వు భాషల్లో ప్రార్థన చేస్తే ఏమవుతుంది మేము ఇట్లా అవుట్ రీచ్ ప్రోగ్రాం పోయినప్పుడు మా తప్పటి ఒక బ్రదర్ ఉంటాడు ఆయన పొద్దున్న నాలుగు గంటలకు లేచి భాషల్లో ప్రార్థన చేస్తూ ఉంటాడు వీళ్ళేమో అలసిపోయి వచ్చింటారు పది గంటల వరకు సేవ చేసి రాత్రి నిద్రపోతుంటారు గా ఆడ ఈ బ్రదరు భాషలలో అరుసుకుంటూ ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది దేవుని తను మాట్లాడంటారంటే ఇతరులకు డిస్టర్బెన్స్ లాగా ఉంటుందంట వాళ్ళ ప్రార్థన అందుకే రహస్య స్థలం ఎత్తుక్కోండి అన్నాడు పౌ దేవుడు ఏ ప్రభు నీ రహస్యల మంది నీ నీ తండ్రి సన్నిధిలో సమయం గడపాలా నీ ప్రార్థనలు కొనసాగించుకోవాలంటాడు రహస్య స్థలంలో మనకు అది బహు ప్రాముఖ్యమైంది కాబట్టి దేవునికి సమర్పించుకొని అపవాదిని ఎదిరించి అప్పుడు వాడు మీ యొద్ధ నుండి మారిపో అప్పుడే వాడు పోతాడు వాడిని ఎదిరించకపోతే వాడు పారిపోడు వాడికి చోటు ఇవ్వద్దు ఎఫ్ఎ రాష్ట్రపతి కలు ఇచ్చిన నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ తర్వాత వాణ్ణి తరమండి ఎదిరించండి ఎట్లా ఎదిరిస్తారు భాషలలో వాడిని భయపెట్టండి నువ్వు భాషల్లో మాట్లాడితే వాడు భయపడతాడు ఎందుకంటే అరే వీడు దేవుని మాట్లాడుతున్నాడు ఫినిష్ దేవుడు రవిని తను మాట్లాడతాడుకున్న పరిస్థితి అన్యాయంగా ఉంటుంది అని పరిగెత్తిపోతుంటాడు కానీ ప్రకారం క్రమంగా మాట్లాడాలి మనం భాషలో వాడు ప్రతి క్షణము ఎవరి ఎవరి దగ్గర దూరాలనే వాడు ఎదురు చూస్తుంటే వారికి నువ్వు చోటు ఇవ్వద్దు ఎట్టి వారికి ఇవ్వద్దు చూడండి ఒకసారి పేద మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం నిప్పరమైన బుద్ధి మెలుకువగా ఉండు మీ విరోధి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుచున్నాడు చెప్పండి ఇప్పుడు వెతుకుతూ వాడు వెతున్నాడంటోని పట్టుకొని యువని పట్టుకోలు చెప్పండి ఎవరిని పట్కంలో వెతుకుతున్నాడు అవసరం లేదు వాడికి ఎవరికి అవసరం లేదు వాడికి ముఖ్యంగా అందుకు నువ్వు వాడికి ఛాన్స్ ఇవ్వదు ఎందుకంటే వాడు నిన్ను నన్నే మింగనికి ప్రయత్నిస్తున్నాడు చాలా మింగిండి మింగిండు వాడు గతంలో గొప్ప గొప్ప దైవజనాలను మింగేసిండు అని నేను ఇప్పుడు చెప్పాను కానీ తర్వాత చూపిస్తే ఎప్పుడన్న అవకాశం ఉంటాయి ప్రతి దానికి మనం ఆత్మీయంగా అభివృద్ధి పొందుతూనే కానీ అర్థం ఇంకా మనం పాలు దాగే దశాలు అంటే ఏ రోజు ఇక్కడ వీటిని ఎందుకు మింగేస్తారో నేను చూపిస్తాను అపవిత్రత ఇప్పుడు ఒక్కసారి ఆయన మహిమలో జీవించిన నీవు నేను కొంచెం అపవిత్రతలో జీవిస్తే ఆయన మహిమ మన నుంచి తరలిపోతుంది ఆయన మహిమది అల్లిపోతే మనం ఈ కాలం ముగించుకున్న వాళ్ళని మన సాక్షలా మనం కాపాడుకోవాలి అది బహు ప్రాముఖ్యమైనది చివరి కాలంలో అనేక మంది అభ్యర్థుల పడి ఒకరినొకరు అప్ప ఎందుకు చెప్పింది దేవుడు పోగొట్టుకుంటారు అంత సాక్ష్యాలు ఎవరి ఉండవు అన్నట్టు అంత అన్యాయం ఉంటుంది క్రైస్తవ జీవితం ఉదాహరణకి చూడండి ప్రతి దేవుని బిడ్డ ఈ లోకంలో వాని ఎదిరించుకుంటా వానికి స్థలం ఇవ్వకుండా ఆయన నీతిని కలిగి ఆయన పరిశుద్ధతను కలిగి నిజమైన పరిశుధం కలిగి జీవిస్తే ఈ లోకం ఎట్లుంటుందా ఎట్ ఈ పరిస్థితులు ఎట్లుండదు కదా ఎవరికైతే ఈ లోకం ఇచ్చిండో వాళ్ళే ఈ లోకంలో బానిసల్లాగా తురణీకరింపబడ్డ వాళ్ళలాగా మనం చూస్తాం ఆదికాండం మొదటి అధ్యాయంలో ఆయన ఇరవై ఆదికాండం మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ ఏమంటాడంటే ఈ భూమి ఉన్న ప్రతి సమస్త సృష్టి జీవరాశుల మీద నేను అధికారం ఇచ్చినా అంటాడు ప్రతి దాని మీద అధికారం ఇచ్చింది ఈ సృష్టి మీద నీకు అధికారం ఇచ్చిండి అంట అంటే ఈ సృష్టి అంటే మీరు ఊహించుకోవాలా ఆయన సృష్టి ఏంది ఆకాశము భూమి కదా ఆయన సృష్టి సమస్త సృష్టి మీద నీకు అధికారం ఇచ్చిండు ఎక్కడా ఇరవై వచనంలో అందుకే ఈ సృష్టి ఎవరి కొరకు ఎదురు చూస్తుంది చూడండి ఒకసారి ఎవరు చూస్తారు చెప్పండి రోముల రాష్ట్ర పత్రికలు చివరి వాక్యం నేను చూపిస్తాను వాణ్ణి ఎదిరించాలా వానికి చోటివ్వద్దు దాని తర్వాత నువ్వేం చేయాలా ఇది లక్షా మందికి సంబంధించిన బోధ ఇది వేరే అర్థం చేసుకోలేరు రోముల రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచనం ఈ సృష్టి నీ కొరకు ఎదురు చూస్తుందంట చదవండి ఎవరన్నా దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది చూడండి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు రోమా సంఘానికి చెప్తున్నాడు పౌలు క్రైస్తవుల కొరకు అది ఈ సృష్టి మిగుల ఆశతో కనిపెట్టుచున్నదంట మల జరు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది సృష్టికర్త కొరకు కనిపెట్టాలా కదా ఈ సృష్టి కాని దేవుని కుమారుల కొరకు కనిపెట్టుకుందంట ఆశ్చర్యం కదా ఎందుకు దేవుడు ఆదామ్మకి ఈ సృష్టిని సమర్పించిండు దీన్ని నువ్వే పరిపాలించాలా అని నా నువ్వే పరిపాలించాలా మనుషులారా మీరే పరిపాలించాలా కానీ ఈ సృష్టి దేవుని బిడ్డల కొరకు ఎదురు చూస్తుందట ఈ లోకస్తులు దీన్ని కబ్జా చేసుకున్నారు సైతాన్ ప్రజలు సైతాన్ అనుచరులు దీన్ని కబ్జా చేసుకున్నారు ఈ సృష్టి మొత్తం ఇప్పుడు అది మన కొరికి చూస్తుందంట ఎవరి కొరకు నీ కొరకు నా కొరకు మనం ఏం చేస్తున్నాం మన కుటుంబ సమస్యలు మన శరీర సమస్యలు మన బిల్లలు మన భార్య మన భర్త అంతా మనయే మనయే వాటి కొరికే కొట్టుబిట్టాడు కొత్త టైం అంతా వేస్ట్ చేసుకున్నాం ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అయ్యో అనిపిస్తుంది ఎక్కడ వాపసు వస్తుంది మళ్ళా టైం ఇంపాసిబుల్ అసాధ్యం అది తిరిగి రానే రాద టైం వెయిట్ చేస్తుందంట మన ఎంతో ఆసతితో ఈగర్లీ వెయిటింగ్ ఎక్స్పెక్టింగ్ ఎందుకు ఎందుకు వెయిట్ చేస్తుంది బ్రదర్ ఎందుకు ఎదురు చూస్తుంది అది ఈ సృష్టి అంతా ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ స్వాతంత్రము స్వాతంత్ర్యము పొందుదునని నిరీక్షణ గలదై కాక దానిని లోబరుచు అని మూలముగా పెర్థపరచబడెను అదొకప్పుడు వ్యర్థపరచబడింది కానీ ఎవరు విమోచిస్తారని ఎదురు చూస్తుంది దాని తెలుసు ఈ సృష్టి అంతటికీ కేవలము ఏసు ప్రభుని సొంత రక్షకునిగా స్వీకరించి యథార్థతతో నిజమైన పరిశుద్ధ జీవితం కలిగిన వారి గురించి ఎదురు చూస్తూ ఉంది వీళ్ళు తప్ప ఎవరు నన్ను అని దానికి తెలుసు ఈ సమస్త సృష్టి అది నువ్వు చెప్తే వింటదంట ఈ సృష్టి నువ్వు మాట్లాడితే వింటదంట ఈ సృష్టి అందులో పోయి చెప్పాలా ఈ దినం నీకు నీకు విడుదల కల్పిస్తున్నా అంటే అది విడుదల పొందుతుంది ఎందుకంటే అది ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంది నీ గురించి నా గురించి అందుకు మనం పోవాలా ఏసుప్రభు బిడ్డలే అసలైన సృష్టి దేవుని బిడ్డలే మనుషులే ఆయన సృష్టి వాళ్ళందరూ బనకాలలో ఉన్నారు వాళ్ళందరూ మన ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు మనం పోవాలా పోయి వాళ్ళకి విడుదల కల్పించాల నేను ఇంకోసారి చెప్తుంటాను నేను ప్రతిరోజు చనిపోతున్నాను పౌన్ అన్నాడు ఎందుకు అర్థం అంటే బ్రదర్ ఒకసారి వచ్చి ప్రార్థన చేసిపో బ్రదర్ అంటే ఎక్కడ స్టార్ మీ ఇల్లు కిలోమీటర్ల దూరం ఉంటుంది బ్రదర్ మీ ఒకదాని గురించి నలభై కిలోమీటర్లు రావాలన్నా స్టార్ నేను పెట్రోల్ పోసుకొని మోటార్ బైక్ మీద అంత దూరం రావాలి సిస్టర్ అని మాట్లాడతామా మనం సమయం చూసుకొని వస్తాను సిస్టర్ అని పోయిపోయే ప్రార్థన చేసేస్తాము ఇంకో ఒక బ్రదర్ని ఎంటబెట్టుకొని పోతా ఒక్కరిని బోన్ నేను కూడా ఎప్పుడు ఖచ్చితంగా ఒకరొకరు ఉంటున్నా తప్పట్టు ప్రార్థన చేసేస్తాం మనం ఆ రోజు ఆ సృష్టి విడుదలగలుగుతుంది అలెలియా నువ్వు ఆలస్యం చేస్తున్నావు ఈ సృష్టి ఏమో పాప మీద ఎదురు చూస్తూ అది ఎదురు చూస్తూ చూస్తూ చూస్తూ సైతాన్ని బంధకలలో ఉంది సృష్టి నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉంది పాపవా వాడిని ఎదిరిస్తున్నవా ఈ సృష్టిని విమోచిస్తున్నావా ఈ మోడ అంశం కొంతసేపు ధ్యానించుకోండి మీరు ప్రవ్వా నేను ఎక్కడ ఆ బోధిక్ చోటించిన చూపించినైనా నేను దాన్ని క్లోజ్ చేస్తా డోర్ ఈ రోజు నుంచి పర్మనెంట్గా తాళనీసి పెడతా దానికి ఇక మీద నాటి దిగి చూడను ప్రభా ఎక్కడ ఉంది నాలో ద్వేషం చూపి ప్రభ్వా ఎక్కడ ఉంది కోపం చూపి ప్రవ్వా అవి నేను తలా లేసేస్తా డోర్స్ ఇంకా నేను కొప్పాడని ఎవరి మీద ద్వేషం చూపించని ఎవరి మీద నాకు చూపి నేను నేను చూడాలని ఆశపడుతున్నాను ఈరోజు రాత్రి నేను నిద్ర పోను ప్రభావ నువ్వు చూపించేంతవరకు నాకు చూపి ప్రభావ ఏ డోర్స్ ఓపెన్ అయినాయి నేను అవి క్లోజ్ చేసుకుంటాను ప్రభా నేను కమిట్ అవుతున్నాను మీకు ఈరోజు చూపించండి నేను త్వరగా నేను క్లోజ్ చేసేస్తాను ప్రభా నా జీవితంలో ఎన్నో ఆలస్యం అయిపోయినాయి ప్రభావ ఈ డోర్స్ ఓపెన్ కావడం వల్ల వాటిని క్లోజ్ చేసుకుంటున్నాను ప్రభావ ఇంకా నేను దానికి జోటివ్వను ప్రభా వాణ్ణి ఎదిరిస్తున్నాను ఈరోజు నుంచి నేను ధైర్యంగా వాటితో నేను కొట్లాడుతున్నాను ప్రభావ మీరు కొట్లాడుతున్న దీనిలో శరీరాలతో కాదనుంది వాక్యం నైనా చీకటి సంబంధాలతోని అంధకార సంబంధాలతో నేను కొట్లాడుతున్నాను ఆకాశ సమూహంతో నేను కొట్లాడుతున్నాను ప్రభావ ఈ వాక్యం ప్రకారంగా సహాయపడమని ప్రార్థిస్తున్నాను అన్న ప్రార్థన నీ సాయంత్రం దాని చివరిగా మూడవది ఈ సృష్టి నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తుంది ఎవడొచ్చి నాకు విడుదల కల్పిస్తాడా నశించిపోతున్న వాళ్ళు ఎన్నో మంది ఆ ఐసీలో ఉన్నప్పుడు నేను కదా ఐసీలు వాళ్ళకి అసలు అవకాశం ఇవ్వరు బయట వాళ్ళ లోపల కూడా వీళ్ళదు ఎందుకంటే ఐసీయూ చాలా ఇన్ఫెక్షన్ స్థలం మీకు ఎవరు తెలియదు హాస్పిటల్స్ అలా దగ్గర పోతే సిక్కైపోతుంటారు చాలా మంది మంచోళ్ళు కూడా ఎందుకంటే అక్కడ దుష్టశక్తులు టూ మేని ఉంటాయి దుష్ట శక్తులు అక్కడ ఉంటాయి ఎందుకంటే ఈ శరీరాన్ని విడిచిపెడుతుంటప్పుడు ఆత్మలని లాక్కపోవాలని ఎదురు చూస్తూ ఉంటే అక్కడే ఉంటాయి అవి నువ్వు పోయి అడుగుపెడితే అవి డిస్టర్బ్ అవుతా ఉంటాయి అరే వీడు వచ్చేసిండు వీడు వచ్చేసిండు మనకి వ్యతిరేకంగా అప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటే అవి అలజడిలో అక్కడుంటే నర్సెస్లల్లా దూరిపోతారు డాక్టర్లలో దూరిపోతారు వార్డ్ బిల్లల్లో దూరిపోయి నీకు వ్యతిరేకం అవుతారు లోపల అడుగు పెట్టనియరు నీకేమన్నా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లోపల అడుగుపెట్టడానికి ఉండాలి కదా క్వాలిఫికేషన్ అక్కడ నువ్వు అడుగు పెట్టంగానే దుష్టశక్తులన్నీ పారిపోవాలి అంత వెలుగునీలో ఉండాల అంత అగ్ని నీలో ఉన్నదా నువ్వేమన్నా డాక్టర్వా నేను డాక్టర్ అని చెప్పి లోపల దూరిపోవడానికి ఆయుసీలకు అడుగు పెట్టనియరు కానీ దూరిపోతా ఐసూలకి పోయి తల ప్రార్థన చేసి వారికి విడుదల కల్పించు ప్రవ్వా వీళ్ళు నా ఎదురు చూస్తుంది వీళ్ళ ఆత్మ ఎంతో కాలం నుంచి నేను విడిచిపెట్ట నీ ఆత్మని వాణ్ణి తను కొట్లాడతాడు రాత్రి నేను తీసుకపోవాల్సిన ఆత్మ నువ్వు తీసుకెళ్ళిపోతావా నువ్వు దాన్ని ప్రొటెక్ట్ చేస్తావా అని అతను కొట్లాడితే వచ్చాయి నేను మటుకు వాడిని వాళ్ళని వాని చేతికి అప్పగించను నా దగ్గరికి వారిని నేను పోగొట్టుకోను తండ్రి మనం కూడా అంతే మన సేవలో అంతే దగ్గరికి వారిని ఎవరిని పోగొట్టుకోవద్దు అదే వాడి మీద విజయం పొందడం ఈ సృష్టికి వివరతలా కల్పించడం అంటే నీ సేవ దానికి సంబంధించిందే అటువంటి కృప ప్రభు మనకు అందరికీ అనుగ్రహించేలా ముఖ్యంగా మనోజ్ బ్రదర్కి తన కుటుంబీకులకి తన తమ్ముళ్ళకి ముఖ్యంగా తన చెల్లెలకి ఆదరణ అనుగ్రహించాల ఆ రేపు చేసే దహన సంస్కార్యాలలో ప్రతి ఆటంకాన్ని దేవుడు కొట్టివేసి ఆ కుటుంబానికి సమాధానం కలిగించాలని ప్రార్థిద్దాం పరశుధన వండ్రి మీకు వదనాలనైనా ప్రభా మా ప్రియులలో ఒకరు ఈలో కానీ విడిచిపెట్టి మీ దగ్గరికి వెళ్ళిపోయాన్నైనా అవును ప్రభా మా నష్టం మీ లాభం అన్న వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నాం మేము పోగొట్టుకున్నాం కానీ మీరు పొందుకున్నైనా ఒకనొక దినం ఖచ్చితంగా వారిని మేము చూస్తామన్న నిరీక్షణ మాకు ఉన్నది అటువంటి నిరీక్షణ కలిగిన వారి వల్ల మమ్మల్ని తయారు చేయండి ప్రభావా మాకు అనుగ్రహించిన పనులు ఎన్నో ఉన్నాయి తండ్రి అందుకొరకే లోకలు మీరు మమ్మల్ని ఇంకా బ్రతికింపజేసినారు ఆయన మేము ముగించుకోవాలైనా అనేక పర్యాలు దృష్టి మమ్మల్ని చూస్తా ఉన్నాడు వాడి అన్ని బాణాలు పడతా ఉన్నాయి ఉద్యోగ స్థలంలో కుటుంబ స్థలాలలో బంధుమిత్రుల మధ్యలో పక్కింట్లో ఇరుగు పొరుగు వాళ్ళలో సాంఘిక జీవితంలో ప్రతి స్థలంలో సేవ పరిచర్యలో వాడు బాణాలు విసురుతాడు మా మీద మీరు మాకు మీ విశ్వాసం అనే ఇచ్చినందుకు మీకు ఎంతో వనలాలు అర్పించుకుంటున్నాం వాటి నుంచి వాళ్ళని కాపాడుకోవడం కోరుకు కానీ కొన్నిసార్లు ప్రభు అవి మాకు తగులుతున్నాయి అవి మా హృదయంలో చుచ్చుకోపోతున్నాయి ఎంతో వేదన కలుగుతుంది కానీ మీరెంత మా కష్టల ప్రభావ పరుషురాత్మన గురించి మాకు ఆదరణ ఇస్తున్నందుకు వందనాలి వింటున్న వారిని అందరి జీవితంలో ప్రభు ఆదరణ దయచేయండి నైనా ఈ క్షణం అనేక మంది కుటుంబాలలో ఎంతగానో వేదన ఉంది తండ్రి భార్య మధ్యలో వేదనలు ఉన్నాయి పిల్లల మధ్యలో తండ్రి కుమారుల మధ్యలో ఎంతో వేదనలు ఉన్నాయి ప్రభావ పోలీస్ కేసులు ఎన్నెన్నో సమస్యలు వింటున్నాం నేను ప్రభావ వాడు అందరినీ చిత్రవాద చేస్తుండు ప్రభా సైతాను పేతురుణ్ణి కోరుకున్నాడు నేను తండ్రిని వేడుకుంటున్నాను సైతానికి అప్పగించద్దు పేతురు అని అని మన ప్రభు ప్రార్థించినట్లు నేను మేము కూడా అదే రీతిగా ప్రార్థిస్తున్నాం ప్రభావ మీరు నేర్పించినట్లు మాలో ఎంతో వాడు లాకపోలాం చేస్తున్నాడు మేము పోనీయం ప్రభావ మేము అడ్డగిస్తున్నాం మేము అడ్డంగా వ్యతిరేకంగా నిలబడుతున్నాం మేము ఇద్దినాం యుద్ధం చేస్తున్నాం అంటాను సింహం వల్లే వాటి మీద మేము గర్జించి పరిగతాల ప్రభా సహాయపడమని ప్రార్థిస్తున్నాం భయపడేవైన మరలొద్దు నైనా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి బ్రదర్ని సిస్టర్ని ప్రతి కుటుంబీకులని ఆదరణ దించండి ప్రతి శరణలో స్వస్థతలు తెచ్చండి ప్రభా మీ జ్ఞానం మాకు అనుగ్రహించండి నైనా దుష్టిని జ్ఞానం వద్దు మాకు అది మోసపుచ్చింది జ్ఞానం మీ జ్ఞానం అనుగ్రహించండి నా ప్రజలు నశించినందుకు జ్ఞానం కొదు అయినది హోషయా భక్తుడు మా జ్ఞానం అనుగ్రహించండి నైనా బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు మీ అంతే గుప్తంలైనవి కాబట్టి ప్రభు అవన్నీ గురించి నడిపించి మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోమని ఈ రాత్రి మాకు మంచిది ధర తెచ్చిమ్మని వేకుని లేసి మరి స్థితించి సహపడమని క్రీస్తు పరిశుధ నామంన ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు క్రీస్తు సమాధానం నడిపింపు మనందరికీ శతాకాలం తొడైండును గాక ఆమెన్ అందరికీ ప్రైస్ లాస్టర్స్ praise the brethren and sisters praise the lord praise the lord i mean praise the lord praise the lord and the praise the lord